నువ్వేం లేదు నువ్వు నువ్వు అమ్మ వచ్చింది కబుర్లు చెప్పింది అమ్మ కబుర్లే తప్ప నువ్వేం కబుర్లు గాని ఉత్తరాలు గాని ఏమి లేవు కదా ఎప్పుడు నా తాత గారినికైతే తాతయ్య చెప్పడమే తప్ప ఉత్తరాలు వచ్చినాయి సరే నువ్వు రాస్తున్నావు మా అమ్మ నేను దాదాపు కదా నాకేం చదువు రాదు కదా నా చదువు నీకు తెలుసు కదా నా చదువు నీకు తెలుసు కదా సరే దుర్గత్త చేతి ఆయన తోడంటాము బానుబాబు వాళ్ళ చేతి రాయంతకూడదంటాము ఇప్పుడు పిల్లలు చెప్పు నాటి నువ్వు అమ్మ చెప్పిన వాటికి వింటారా మీరు నేను రానప్పుడు రాయదే వాళ్ళు బద్ద కాదు సరే పోనీ రానప్పుడే రాస్తారులేని ఊరుకున్నాను అనుకో రాస్తారు రాస్తా రాస్తా అంటారు సరే ఇంత అమ్మ వచ్చింది సరే ఇక సంగతులని విన్నావు కదా బాబా పెళ్లి అయింది దుర్గా పెళ్లి వాళ్ళు పెళ్లి విశేషాలు చెప్పమంటావా చెబుతాను ఏమిటంటే కృష్ణ మరి మన బొంబాయి వెళ్ళాము ప్రజనాన్న మేము దుర్గా పావుని అందరం బొంబాయి వెళ్ళాము బొంబాయి పెట్టి మన అన్నయ్యకి వెళ్ళాము అక్కడ ఉన్నాము సరే మొన్న లక్ష్యం వచ్చింది లక్ష్యం వచ్చింది మొన్న లక్ష్యం వచ్చి అక్కడ కబుర్లు అన్ని చెప్పింది చిత్రలో ఆరోగ్యంగా లేని చెప్పి చాలా నేను ఆదుతా పడ్డాను మరి సరే తర్వాత అన్న ఉత్తరం కూడా వచ్చిందని మీ నాన్న చెప్పాడు చాలా సంతోషించాను పిల్ల చదువుకుంటున్నారు అక్కడ చక్కగా ఉద్యోగాలు చాలా సంతోషిస్తున్నాను మరి ఇంకా ఎప్పుడు వస్తారా మీరు ఎప్పుడు కలబడతారా అనుకున్నాను మా నాన్న మన ప్రభా ప్రభావిత వచ్చింది వచ్చినా చాలా సంతోషించాను వచ్చింది మన రెండు సార్లు వచ్చి చూసి వెళ్ళింది చాలా బాగుంది ఇప్పుడు ఇవాళ మనం ఉంది ఇక్కడ మరి మనం తోనే ఉన్నది రేపు కూడా ఉండమంటున్నాను రేపు పెడతాను ఎంత ఉంది మరి బొంబాయిలో చాలా ఉపన్యాసాలు అవి బాగా జరిగినాయి పెదనాన్నగా సన్మానం చేశారు వారితో పాటు నాకు కూడా చేసినట్లే చేశారు మాట్లాడింది కదయ్యా వెంటనే నేను కూడా మాట్లాడుతున్నాను బాగుంది కదూ సరే చిన్న కామెంట్ వచ్చింది ప్రభావతి ఎవరికిప్పుడు వచ్చి ఉండి వెళ్ళిపోయింది కొండ మంది రాత్రి మీ బొమ్మలోకి మళ్ళీ వర రాత్రి ఒంటి గంట దాకా నిద్ర లేదు కొంపలో ఎవరికి మరి అక్కడ సుఖంగా ఉన్నాడు చాలు నేను సుఖంగా ఉంటున్నానంటే నాకేమిటి నా జీవితం అంతా కష్ట జీవితమేగా నేను సుఖంగా ఉండున్నాను ఉంటున్నాను కొండటం లేదు ఉంటూను ఆ దానికి నామ